కథపేరు అమ్మ మాట జలజలాపారే నది ఒడ్డున ఉన్న ఒక చెట్టుపై ఒక పక్షి గూడ కట్టుకొని తన చిన్న చిన్న ముగ్గురు పిల్లలతో సంతోషంగా కాలం గడుపుతున్నాయి ఒకనాడు ఆ పక్షి తన పిల్లల మేత కోసం వెళ్ళి తిరిగి వచ్చే సమయానికి మూడు పిల్లలలో ఒక పిల్ల గూటి నుండి తల బయటకు పెట్టి బయట ప్రపంచం చూస్తుంది అంతలో తల్లి వచ్చి ఆ పిల్లను కాపాడి ఇంకెప్పుడు బయటకు చూడకూడదు పొరపాటున కింద పడవచ్చు లేక మన శత్రువులు హఠాత్తుగా వచ్చి ఎత్తుకెళ్ళిపోవచ్చు మీరు పెద్ద అయిన తర్వాత అలాగే బయటకు వెళ్ళవచ్చు అని ముద్దుగా మందలించింది మరునాటి ఉదయం ఆ పక్షి మేతకు వెళ్ళింది అమ్మమాట లెక్క చేయకుండా ఆ పక్షి పిల్ల మరలా గూటి అంచు వరకు వచ్చి బయట వింతలను అదమరిచి చూస్తుంది ఆ సమయంలో పెద్ద గాలి వీచడంతో పట్టుతప్పి కాలు జారి నదిలో పడి కొట్టుకు కొట్టుకొని పోయి పురాణాలు వదిలింది ఈ కథ నీతి ఏంటంటే పెద్దల మాట విన వినచ్చు ఆపదలు తప్పవు ధన్యవాదము